గణాధిపతాశివసా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా యోగయక్ విశుద్ధాత్మా విజితత్మాజితేంద్రియ సర్వూతత్మూత భా చూస్తూ ఉన్నాము సర్వూతాత్మూతాత్మా అంతవరకు భాష్యం కూడా చూసాం కదండి ఓకే అందము సర్వూతాత్మూతాత్మాం భూత బ్రహ్మాదీనా స్తంభపర్యం ఆత్మా ప్రత్యేతన ఎ సర్వూతాత్మూతత్మా సమ్యర్శీత్యర్థివూతాత్మభూతమా అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పదప్రయోగం గీతలో మీకు ఇక్కడ ఒక్క చోటే కనపడుతుంది దీనికి దృష్టాంతం ఎలాగంటే ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి అప్పుడప్పుడు మోకాలుకి దెబ్బ తగులుతూ ఉంటుంది ఈ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ లోపలికి కూర్చుని కూర్చుని ముందుకు కాలు పెడితే ఆ టేబుల్ రాంగ్ పొజిషన్లో తగిలిందనుకోండి మోకాలుకి చాలా నొప్పి కలిగే దెబ్బ తగిలింది అలాంటి డెబ్బలు చాలా కష్టాన్ని కలిగిస్తాయి ఒక ఐదు నిమిషాల పెయిన్ చాలా ఎక్కువగా ఉంది ఆ దెబ్బ తగిలినప్పుడు ఒక అవయవానికి దెబ్బ తగిలితే మిగిలిన అవయవాలు చాలా స్పాంటేనియస్గా ఆటోమేటిక్గా ఆ అవ అవయవానికి సేవ చేస్తాయి చర్య మనస్సు బుద్ధి కన్ను చెవి ఇన్ని ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు కూడా ఆటోమేటిక్గా ఏమీ ప్రేరణ ఎక్కర్ బాహ్య ప్రేరణ ఏమీ ఎక్కర్లేకుండా స్వయం ప్రేరణతోటి ఆ దెబ్బ తగిలిన భాగానికి సేవ చేస్తాయి ఎందువల్ల ఎందువల్ల అంటే ఈ భాగములన్నీ ఈ శరీరంలో ఎన్న అవయవాలు అయితే ఉన్నాయో ఈ అవయవాలన్నిటికీ ఒక కామన్ రియాలిటీ ఉంది అదేంటంటే కాలు యొక్క ఆత్మ ఏదో చెయ్యి యొక్క ఆత్మ కూడా అదే కన్ను యొక్క ఆత్మ కూడా అదే ముక్కు యొక్క ఆత్మ కూడా అదే అన్ని అవయవములకి ఆత్మ ఒక్కటే దాన్ని ప్రత్యక్షేతన అంట ఆత్మ ఏమి అంటే నేను అనే ప్రత్యకంటే సాను అనార్థం సో నేను అంటే చేన్మయ సద్రూపుడను కాలు యొక్క ఆత్మ ఏమిటి చిన్మయ సత్ చెయ్యి యొక్క ఆత్మ ఏమిటి చిన్మయ సత్ నిజానికి మీరు మెడిటేషన్ చేసినప్పుడు కళ్ళు మూసుకుని మనోనాత్రంతో మనోనేత్రాన్ని జ్ఞాననేత్రము అని కూడా అనొచ్చు ఆ నేత్రంతో మోకాల్ని పరిశీలించారు అనుకోండి సపోర్ట్స్ సో ప్రారంభంలో మోకాల్ని పరిశీలిస్తున్నట్టుగా ఉన్నా చాలా తొందరగానే మీరు చిన్మయసత్తుగా అయిపోతారు చిన్మయసత్ మన స్వరూపం ఇప్పుడు మీరు ఆలోచించండి చేతులు కొడుకుంటున్నారనుకోండి సబ్బు దగ్గర సిటీ దగ్గర ఇలా చేపడుకుంటూ ఉంటారు పడుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం ఏదో ఆలోచిస్తూ ఉంటాం ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు ఏదేమో పిచ్చి పిచ్చి ఆలోచించమో వస్తూ ఉంటుంది ఎందుకంటే అలా కాకుండా మీరు ఏదో ఆలోచించటం మానేసి కేవలము అవసరమైతే కళ్ళు మూసుకునే ఒకప్పుడు కళ్ళు మూసుకుంటే ఇనీషియల్గా ఉపయోగపడుతుంది తర్వాత మీరు కళ్ళు మూసుకోకపోయినా అలవాటు అవుతుంది అవసరమైతే కళ్ళు మూసుకునే కేవలము ఆ స్పర్శని మాత్రమే పరిశీలిస్తూ అంటే అర్థమైతే మొత్తం అటెన్షన్ అంతా ఆ ఒక్క యాక్షన్ మీదే ఉంటుంది ఆ యాక్షన్ కూడా ఎలాగే దాన్ని మీరు పరిశీలిస్తున్నారు అంటే సాక్షి భావంలో ఉన్నారని అర్థం అటెన్షన్ అంటే డూయింగ్ కాదు డూయింగ్ వేరు అటెన్షన్ వేరు డూయింగ్ అంటే ఐడెంటిఫై నేనే చేస్తున్నాను అని ఐడెంటిఫికేషన్ ఉంటుంది అటెన్షన్లో విట్నెసింగ్ ఉంటుంది సాక్షిభావం ఉంటుంది సాక్షి అన్నారంటే అది మీకంటే భిన్నమనే విషయం తెలుస్తూనే ఉంటుంది కదా కాబట్టి ఆ అటెన్షన్ అంతా ఫేస్ ఫేస్ చేసి టోటల్ అటెన్షన్ ఉంటారు ఆ విధంగా మీరు కడుక్కున్న చేతులు కడుక్కున్నట్లయితే ఆ శుద్ధిసేతిలోనే మీరు చిన్నయ సద్రూపులే ఉంటారు ఆరుంటలోనే అలాగే నడిచేప్పుడు ఎక్కడికైనా నడిచేప్పుడు మామూలుగా ఎవరివో ఆలోచించుకుంటూ నడుస్తారు ఒక్కడు ఎవరివో మనోరాజ్యం ఉంటారు ఊహాపోహలు చేసుకుంటూ ఏదో ఊహలు చేసుకుంటూ ఏవో రా ఊహలు లేనికుంటాయి రాగానికి సంబంధించిన ఊహలు ఉంటాయి లేకపోతే ద్వేషానికి సంబంధించిన ఊహలు ఉంటాయి అంతే కదా సో రేపు నాది ప్రయాణం ఉందనుకోండి నేను వాకింగ్ చేస్తున్నాను రేపటి ప్రయాణాల గురించి అక్కడ నేను చేయబోయే పనుల గురించి అక్కడ నేను కలవాల్సినటువంటి ఇష్టమైన వ్యక్తుల గురించి నేను అవాయిడ్ చేయాల్సిన చెడ్డల్ వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాను నడకంతసేపు ఒక అరగంట నడిచాను అనుకోండి అరగంట ఇవి ఆలోచిస్తాం అలా ఉంటుంది మన పని అలాగే ఉండకూడదు దాన్ని బ్రేక్ చేయాలి అది ఒక హ్యాబిట్ అయిపోయింది ఆ కారణంగా ఏమవుతుందంటే మన రోజంతా కూడా ఏదో ఒక ఇచ్చి ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతూనే మనం పట్టుతుంది రోజంతా అలా రోజు తర్వాత రోజు మొత్తం జీవితం అంతా అలాగే గడుస్తుంది అదొక సైకిల్ దాన్ని బ్రేక్ చేయాలి ఆ బ్రేక్ చేసే పద్ధతి ఏ పని చేస్తున్నారో కేవలము ఆ పనే చేయాలి ఇంకో పని చేయకూడదు ఇప్పుడు అన్నం బృహేటి వ్యజానాథం ఉంది అన్నం బృహేటి వ్యజానాథం అన్నప్పుడు అన్నమే బ్రహ్మను తెలుసుకున్న వాళ్ళము ఆ స్టేజ్లో అదే కరెక్ట్ తర్వాత వస్తుంది అన్నం బ్రహ్మ కాదని రాదు తర్వాత తర్వాత ఏమని అన్యోంతర ఆత్మ దానికి అంతరంగా అంతరంగా ప్రత్యక్షేతన్యం వైపు తీసుకెళ్లే మార్గంలో ప్రయాణంలో ఆంతరమునందు ఇంకొక ఆత్మ ఆత్మ యొక్క మరొక స్థాయి అదేమిటి ప్రాణ అన్యోంతర ఆత్మ ప్రాణమయ సో మళ్ళీ ప్రాణో బ్రహ్మేటి యజానాథ్ సో ఏ స్టేజ్లోనూ అన్నం బ్రహ్మేటి యజానాథ్ నువ్వు తప్పు చేసావని చెప్పదు అది కరెక్టే నీకు చెప్పింది ఉంది కానీ అంతకంటే అంతరమైన ఆత్మగలదు అది తెలుసుకో అని భోజనం చేస్తున్నాం అనుకోండి మనం భోజనం చేసేప్పుడు ఎలా చేస్తాం భోజనం చేయి నోట్లో పెడుతూ ఉంటుంది నోట్లో ఉంటూ ఉంటుంది కడుపులో పడుతూ ఉంటుంది కానీ మన మనస్సు ఎక్కడో ఉంటుంది ఎప్పుడు మనస్సు ఎక్కడోనే ఉంటుంది అలా కాకుండా మీరు అభ్యాసం చేస్తూ చూడండి భోజనం చేసేప్పుడు ఆ పదార్థం యు బిత్ ఇట్ ఇంక దాన్ని వర్ణించడం కష్టం యూ బీ విత్ ఇట్ డోంట్ రన్ అవే అల్సిగా చేస్తున్నది భోజనం కదా పప్పు ఉన్నది సార్ అనుకోండి పప్పు నెయ్యి అంటే ఇంక ఏదైనా పచ్చలు కూరలుగా ఉంటుంది బి విత్ ఇట్ దాంతో ఉంటారు ఇంకా ఇంకొకటి ఉండకూడదు అదే ఉండాలి అంటే ముందు మాట్లాడడం మానేయాల్సింది మాట్లాడుతుంటే అదే ఎలా ఉంటుంది ఇంకొక టాస్క్లో పడిపోతాం కాబట్టి మౌనము మౌనంగా భోజనం ఒక స్టెప్ ఆ తర్వాత ఆ పప్పుని కలుపుకుని నెయ్యి వేసుకుని ఆ కూర ఏదో అయితే అటాచ్ అది నోట్లో పెట్టుకోవడం అవసరమైతే కొంచెం కళ్ళు మూసుకున్నా పర్వాలి తుదికి నీటి అలవాటు అయిన తర్వాత కళ్ళు మానే తెరవచ్చు చిట్టుముక్కు వాళ్ళు ఎవరుకుంటారు అంటే వీడి పిచ్చోడనుకుంటారు జనం మనల్ని పిచ్చోడనుకుంటే అంతకంటే మనకు ఉపకారం వేరేది ఉంది వాళ్ళు మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటే ఈ తెలివైన వాళ్ళు అనుకోవడంలో ఎలా ఉంటుందంటే ముందు ముఖము నందు నువ్వు చాలా తెలివైన వాడి మీద ప్రశంసిస్తారు వెనకాల అసూయపడతారు కాదండి తర్వాత ఉన్నతిలో ఉన్నప్పుడు ప్రశంసించి వాళ్ళందరూ వీడు అవన్నతిలో పడిపోతే అవన్నతి డౌన్వర్డ్ ఉంటుంది లైఫ్లో అప్వర్డ్ సైకిల్ ఉంటుంది డౌన్వర్డ్ సైకిల్ ఉంటుంది రెండు సైకిల్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి సో ఉన్న అప్వర్డ్ సైకిల్ అయిపోయింది అప్వోడ్ సైకిల్ అయిపోయిన తర్వాత డౌన్వర్డ్ సైకిల్ బిగిన అవుతుంది అప్వోర్డ్ సైకిల్ ఎంతవరకు ఉంటుంది పెళ్లి అయిపోయి హనీ మూర్ నుంచి వెళ్ళి వచ్చేసే వరకు అప్వోర్డ్ సైకిల్ ఉంటుంది ఆ తర్వాత డౌన్వోర్డ్ సైకిల్ బిగిలి అవుతుంది కదా నీకే చెల్లి జాత ఆ డౌన్వోర్డ్ సైకిల్ బిగినైపోయినప్పుడు వీడిలా డౌన్వర్డ్లో పడ్డాడని ఊళ్ళో వాళ్ళని తెలుస్తుంది తెలిస్తే వాళ్ళందరూ ఆనందపడిపోతారు అంటే వాడు కూడా మన లెవెల్కి దిగదారిపోతే మనకు కూడా సంతృప్తిగా ఉంటుంది కదా అలా అలా ఉంటుంది లోక స్వభావం అలా ఉంటుంది కాబట్టి ఉళ్ళోవాళ్ళు మన గురించి మంచిగా అనుకోవద్దు చెడ్డగానూ అనుకోవద్దు మనం ఫ్రీగా ఉంటాం కనుక ఎద్రవాడు పిచ్చివాడు అనుకుంటే మనకు ఒక బద్దెని ఉండిపోయింది కాబట్టి కళ్ళు మూసుకుని అవసరమైతే కళ్ళు మూసుకుని ఆ ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని ఈ అది ఏ రుచి ఉందో దాన్ని ఎందుకంటే మనం రుచిని కూడా మనం ఫుల్గా ఆస్వాదించటం ఎడగం అది బ్రహ్మది ఎందుకంటే చూడండి ఈ దేహంలో ప్రాణాన్ని నిలబెట్టేటువంటి శక్తి ఆహారానికి ఉన్నది ఆహారంలో ఒక విలక్షణమైన టేస్ట్ ఉంది ఇప్పుడు సపోజ్ లడ్డు పెట్టి పక్కన వెయ్యి రూపాయలు పెట్టి ఈ రెండింట్లో ఏది చూస్ చేసుకుంటామని అడిగారనుకోండి మనం వ్యామోహం చేత వెయ్యి రూపాయలు చూస్ చేసుకోవచ్చు కానీ వెయ్యి రూపాయలు చూసి చేసుకోవటం వల్ల లడ్డూ ఆనందం పోయిందా లేదా ఈ వెయ్యి రూపాయల వల్ల ఏం ఆనందం వస్తుంది అదే మీరు చంటి పిల్లవాడి ముందు రెండు పెడితే వాడు ఏం చూసి చేసుకుంటాడు లడ్డూ చూస్ చేసుకుంటాడు మీరు అనొచ్చు వాడు మూర్ఖుడ ఏమో ఎవరు చెప్పగలరు వాడు మూర్ఖుడో మనం మూర్ఖులమో ఎవడు చెప్పగలడో చెప్పొచ్చు కూడా వాడు హ్యాపీగా ఉన్నాడో మనం హ్యాపీగా ఉన్నామా దాన్ని బట్టి చర్చ చర్చ చేసేయచ్చు కదా వాడు హ్యాపీగా ఉన్నాడు మనం ఏమో కాబట్టి మూర్ఖులు ఎవరైనట్టు ఇప్పుడు మనమే కాబట్టి అన్నము తినేప్పుడు ఈ బి విక్యూట్ మౌనంగా తింటారు ప్రసంగాలు ఏమి ఉండకూడదు జస్ట్ బీ వికెట్ అదే తినాలి అదే నోట్లో పెట్టుకుని డాక్టర్లు చెప్తారు ఏమని చెప్తారు బాగా నమిది తినుడు అని చెప్తారు మామూలుగా ఐదో తరగతి పుస్తకంలో బయాలజీలో మొదటి ప్రశ్న అన్నమును ఎట్లు తినవలేను బాగా నమిది తినవలేను అని బాగా నదులు తినడం అంటే బాగా నమలడం ఎప్పుడు కుదురుతుంది మీరు అటెన్షన్ పే చేసినప్పుడే కుదురుతుంది మీరు అటెన్షన్ లేని వాడు కంగారు కంగారుగా భోజనం చేసిన వాడు నోట్లో దొరుకుతుంటాడు నిండుతూ ఉంటాడు నోట్లో వాడు ఆరోగ్యం కూడా దక్కుతుంది బాగా నదులు తినాలి నమలండి నమిళినప్పుడు ఒక ఒక వస్తుంది స్టే విత్ ట ఎంజాయ్ దట్ బీ విత్ దట్ టేస్ట్ బీ అ విట్నెస్ టు ద టేస్ట్ అది టోటల్ అటెన్షన్ అలా పే చేయాల్సి అలాగా అటెన్షన్ పే చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మోకాల గురించి అటెన్షన్ పే చేస్తారనుకోండి ఆ అటెన్షన్ పే చేయటంలో నేను మోకాల్ని చూస్తున్నాను అని బిగిన్ అవుతుంది దట్ ఈస్ హౌ ఇట్ బిగిన్స్ కానీ అలాగే భోజనం చేసేప్పుడు నేను పప్పు అన్నం తింటున్నాను అని బిగిన అవుతుంది కానీ ఇమీడియట్లీ ఒక్క సెకండ్ రెండు మూడు సెకండ్ అయ్యేపడికి నేను పప్పు అన్నం ఇవన్నీ డ్రాప్ అయిపోయి బ్రహ్మరూపులుగా ఉంటాను బ్రహ్మ అంటే ఏమిటి చిన్మయ సత్గా అయిపోతుంది మీరు ట్రై చేసి చూడండి చెన్మయ సత్తుగా అయిపోతారు గొప్ప అయిపోయింది ఇంకా కూరకు వచ్చారు మళ్ళీ బీబీ టేస్ట్ మారింది అయినా కూడా మళ్ళీ మీరు అటెంటివ్గా కనుక కూర అని అంటుంటుంటే మీరు చిన్మయ సద్ రూపులుగా ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్పండి చెన్మయ సతే బ్రహ్మ అన్నం బ్రహ్మేటి యజానా ఇంకా తర్వాత ప్రాణం ఉంటుంది ఉచ్ఛ్వాస నిశ్వాసం మీరు చక్కగా ఉచ్ఛ్వాసన గాలిని పీల్చేపుడు విడిచిపెట్టేపుడు ప్రాణవేక్షణము అంటారు మీరు ప్రాణవేక్షణం చేసినట్లయితే చన్మయ స్వగ్రూపుడుగా నింతుంటారు బట్ హ్యాపన్స్ ఆటోమేటికల్లీ మీ స్వరూపంలో తీసిపోతుంది దాని పేరే ప్రాణో బ్రహ్మతి యజానాథ్ తర్వాత మనస్సు ఉంటుంది మనస్సుని వాచేయటం అన్నిటికంటే కష్టం దేహాన్ని వాచేయటం తేలిక అంతకంటే కొంత సూక్ష్మము ప్రాణాన్ని దర్శించటము అంతకంటే మరింత సూక్ష్మము మనస్సును దర్శించారు మీరు మనస్సును దర్శిస్తూ ఉంటే ఆ మనస్సు విలీనమైపోతుంది ప్రాక్టీస్ చేయాల్సి జస్ట్ వాచ్ ది మైండ్ అనేది విపశ్వన అంటారు విపశ్వన హయ్యర్ లెవెల్ లోవర్ లెవెల్ ప్రాణ హయ్యర్ లెవెల్ మనస్సు మనస్సును అలా పరిశీలిస్తూ ఉంటే మనస్సు విలీనమైపోతుంది మనస్సు విలీనమైపోతే ఏమిటి నిద్ర అయినా పోతారు లేకపోతే బ్రహ్మరూపులుగానైనా ఉంటారు నిద్ర అవాయిడ్ చేశారనుకోండి నిద్ర అవాయిడ్ చేస్తే చిన్మయ సద్రూపులుగా ఉంటుందా విశిష్టాలు మనోబ్రహ్మేటు కాబట్టి సో ఆ విధంగా మీరు ఏ భాగాన్ని దేహంలో చూసినా ఆ భాగము యొక్క ఆత్మేమిటి ఆ చిద్రూ చిద్రూప చిన్మయ సత కాలు యొక్క ఆత్మేవిటి చిన్మయ సత చెయ్యి యొక్క ఆత్మ ఏంటి జన్మ ఎస్సత ముక్కు యొక్క ఆత్మ చెన్మ ఎస్సత అని చేతనే ఆత్మ సమానం అవ్వడం చేతనే కాలుకి దెబ్బ తగిలినప్పుడు చెయ్యి వెళ్ళి హెల్ప్ చేస్తుంది కర్మ కదా చెయ్యి హెల్ప్ చేసేప్పుడు చెయ్యికి ఈ కర్మ వల్ల నాకు ఫలమేమి అనే ప్రశ్న ఉంటుందా ఉండదు ఈ కర్మని నేనే గొప్పదానము చేస్తున్నాను అనే సెన్స్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుందా కర్తృత్వ ఆసక్తి ఉంటుందా ఉండదు నేను సహాయం చేస్తున్నాను చేతిని కాలుకి సహాయం చేస్తున్నాను అనే గర్వం ఉంటుందా ఉండదు ఈ సహాయం చేయటం వల్ల నాకేమిటి లాభము అనే ఫలాసక్తి ఉంటుందా ఉండదు ఇవన్నీ డ్రాప్ అయిపోతాయి ఆఖరికి కర్తృత్వ భావన కూడా ఉండదు చెయ్యి వెళ్ళిపోయి స్పాంటేనియస్గా కాలుకి హెల్ప్ చేసేస్తుంది కారణం ఏంటంటే చెయ్యికి కాలుకి ఆ మాటకు అన్ని ఇంద్రియాలకి ఆత్మ ఒక్కటే ఇప్పుడు అక్కడ భూత మొదటి భూత శబ్దం దగ్గర అవయ దేహ అంగము అని పెట్టండి సర్వాంగ ఆత్మభూత ఆత్మ అని అనొచ్చు కదా మొదటి భూతానికి అర్థం ప్రాణి అని రెండవ భూతానికి అర్థం అయినటువంటి అన్ని ప్రాణులకు ఏది ఆత్మయో అది ఆత్మగా కలిగి ఉన్నవాడు సర్వభూతాత్మ భూతాత్మ అది మనకి దేహం విషయంలో మనకు అనుభవానికి వస్తుంది దేహంలో అనేక అవయవములు ఉన్నా ప్రతి అవయవానికి ఆత్మ ఒక్కటే ఆత్మ నేను దేహంలో పది అవయవాలు అది కాకపోతే వంద అవయవాలు ఉన్నాయి అన్ని అవయవాలకి ఆత్మ ఎవరు నేను చిన్మయత్ నేనెవరిని మిస్టర్ సోన్ సో హూఎంఐ నేను కాలునా చెయ్యినా ముక్కునా ఏది నేను కాదు అవేమీ కాదు నేను వాటన్నింటిలో ఏకరూపంగా ఉండే ఏ ఆత్మ అనగా సారము అనగా చిన్మయసత్ గలదో అదియే నేను ఆ కారణంగానే ఆ రకమైనటువంటి సమ్యగ్ దర్శనము మనకు ఉన్నది దేహం విషయంలో దేహావయవాల విషయంలో ఆ యథార్థ జ్ఞానం మనకుంది అంచేతనే ఒక అవయవానికి దెబ్బ తగిలితే మిగతా అవయవాలన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళి హెల్ప్ చేస్తుంది ఇది దేహాభిమానము కలిగిన అజ్ఞాని యొక్క పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితిని మీరు జ్ఞానికి అప్లై చేయండి జ్ఞాని ఎలా చూస్తాడంటే ఈ దేహము ఎక్కిదో మిగిలిన దేహములు కూడా అన్నీ అట్టియే ఈ దేహంలో ప్రా ఆత్మ ఉన్నది ఏమిట ఆత్మ స భూత ఆత్మ సర్వభూత అన్ని ప్రాణులు అన్ని ప్రాణులు అంటే ఈ దేహం ఒక ప్రాణి దీంట్లో ఆత్మ ఉన్నది ఏమిట ఆత్మ నేను సచ్యే నేను అంటే సచ్యిత్ అనర్థం ఇంకొక ప్రాణిలో ఆత్మ ఉన్నదా లేదా ఉంది ఆత్మ ఏమిటి అది సచ్యతే అది నేనుయే మరి అయితే హ్యూమన్ బీయింగ్ అక్కడుండే ఐమ్ డాగ్ వన్ ఈజ్ ఐయామ్ డాగ్ ది అదర్ ఈజ్ ఐ ఆమ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ దే డిఫరెంట్ ఆర్ నాట్ దే దే ఆర్ నాట్ డిఫరెంట్ అదే మరి ఉపాధి అంటారు ఇప్పుడు అయామ్ హ్యూమన్ బీయింగ్లో అయామ్ యొక్క ఉపాధి ఏమిటి మానవ దేహం అయామ్ డాగ్లో డాగ్గా అనుకుంటుంది అయామ్ డాగ్ అని డాగ్గా అనుకుంటుంది అది మీకెలా తెలుసు అంటారా ఒక ఆయన నన్ను అడిగాడు మీకెలా తెలుసు అయామ్ డాగ్ అని డాగ్గా అనుకుంటుందని మీకెలా తెలుసు ఇప్పుడు అది అయామ్ దాగ్ అని అనుకోకపోవచ్చు ఆ జీవోజీ దీవెను దానికి ఆ ఇంగ్లీషు భాష రాకపోవచ్చు కానీ డాగ్ ఇంకొక డాగ్ని చూసినప్పుడు బిహేవియర్ అలా ఉంటుంది పిల్లిని చూసినప్పుడు బిహేవియర్ అలా ఉంటుంది నేను చెప్పినా స్పష్టమైపోయింది కదా ఇప్పుడు కాబట్టి డాగ్కి అహమస్మి అనే భావం ఉంటుంది ఆ అయామ్నెస్ పక్కన డాగ్నెస్ యాడ్ అయ్యింది దానికి ఆ సంస్కారం ఉంటుంది అంతేకానే ఇంకో డాగులు చూస్తే ఊరకంగా బిహేవ్ చేస్తుంది చూస్తే పరిగెత్తు దాని మీద కూర్చుంటుంది ఐ డాగ్ ఐ ఆమ్ నాట్ క్యాప్టన్ అని తెలుస్తూ ఉంటుంది ఎనివే కాబట్టి ఐఆమ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఐ డాగ్ ఇప్పుడు ఈ ఐమ్ ఒకటా కాదా ఒకటే మరి వేరు వేరుగా ఉంది వేరు వేరుగా లేదు దీనికే దృష్టాంతం చైనా సి ఇండియా సి ఒకటా వేరువేరా చైనా వేరు ఇండియా వేరు కానీ ఏది చైనా సీగా పిలవబడుతోందో అదే ఇండియా సీగా పిలవబడుతోంది దాని దాన్నే ఉపాధి అంటారు పక్కనుంది ఉపా అంటే పక్కనుంది దాని లక్షణాన్ని దీనికి అన్వయింపజేయటం అది ఉపాధి ఉప ఆధి ఉప సమీపే స్థిత్వ అధి ఇంతే అస్మిన్ ఇది సమీపంలో ఉన్న కారణంగా ఇక్కడ సీకి ఇండియన్ సీ అన్నారు అక్కడ సమీపంలో చైనా ల్యాండ్ ఉండబట్టి చైనా సీ అన్నారు అది సీ ఒక్కటే అదేవిధంగా ఐ ఆమ్ ఏ డాగ్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీన్ ఐఎమ్ ఇండియన్ ఐఎమ్ అమెరికన్ ఐఎమ్ పంజాబీ ఐఎమ్ మద్రాసి అన్నప్పుడు వీటన్నింట్లో ఉండే అయామ్నెస్ సేమ్ ఆ పక్కన ఉన్న ఉపాధి వేర్వేరుగా ఉంది ఉపాధులు భిన్నమే కానీ ఉపహితమైన అయామ్నెస్ కాబట్టి సకల ప్రాణులలో సమానంగా ఉండే ఆ చెన్మయ సత్ కలదో సారమది ఒక ప్రాణి యొక్క సారమది అది సర్వభూత ఆత్మ ఇప్పుడు మరి నా ఆత్మ ఏమిటి ఆ సర్వభూత ఆత్మ ఏదో అది ఏ అయిన ఆత్మ గలవాడు సర్వభూత ఆత్మ భూత ఆత్మ ఒక మనిషికి హాని కలిగితే అది తనకు కలిగినట్టుగానే ఫీల్ అవుతుంది కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి నాకు దెబ్బ తగిలినట్టే చేతికి దెబ్బ తగిలితే నాకు తగిలినట్టే ఇంకోహడికి తగిలినట్ట నాకు తగిలినట్టే ఎందువల్ల కాలు యొక్క ఆత్మ ఏదో చేతి యొక్క ఆత్మ ఏదో అది ఏ నేను అలాగే ఒక వాడికి కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినట్టే ఇంకొకడికి కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినట్టే మరొకడికి సుఖం వస్తే నాకు సుఖం వచ్చినట్టే ఆ విధంగా సకల ప్రాణుల ఎందు సమదర్శనము గలవాడు సమ్యగ్దర్శి ఇత్య ఇటువంటి వాడిని సర్వభూతాత్మ భూతాత్మ అని అంటారు కాబట్టి ఏదైనా సర్వభూతాత్మ భూతాత్మ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే అటువంటి వాడు ఏదైనా ఒక కర్మ చేసేటంటే ఆ కర్మ ఇతరులకు క్షేమాన్ని కలిగించేదిగా ఉంటుంది నెంబర్ వన్ నేను ఇతరులకు క్షేమాన్ని కలిగిస్తున్నాను అనే గర్వంగానే అహంకారం కానీ ఉండదు టూ కర్తృత్వాసక్తి ఉండదు చెయ్యికి కాలుకి హెల్ప్ చేసేప్పుడు చేతికి కర్తృత్వాసక్తి ఉంటుందా ఉండదు అలాగే కర్తృత్వాసక్తి ఉండదు త్రీ ఫలాసక్తి ఉండదు ఇంకో వాళ్ళకి సహాయం చేసేప్పుడు దాన్నే కర్మయోగము అని అంటారు ఇంకా జ్ఞానయోగం ఎలా ఉంటుంది ఈ దేహంలో ఈ మనస్సు ఈ అంతఃకరణంలో ఏ ఆత్మచైతన్యం ప్రతిఫలిస్తోందో అది దేహేంద్రియాదుల కంటే విలక్షణమైనది అదేవిధంగా సకల దేహములలో సకల ప్రాణులలో ఏ ఆత్మచైతన్యం కలదో అది దేహేంద్రియాదుల కంటే కాబట్టి ఎదుట మనిషిని చూసేప్పుడు ఆ మనిషిని చూస్తావా మనిషిలోని తత్వాన్ని చూస్తావా అనేది ఇంపార్టెంట్ మనిషిని చూస్తే భేదమే మనకు అనుభవానికి వస్తుంది మనిషిలోని తత్వాన్ని చూశారనుకోండి భేదం బదులు ఆ భిన్నమైనటువంటి ఆత్మ అనుభవానికి వస్తుంది అది సర్వభూతాత్మ భూతాత్మ ఇప్పుడు మీరు చూడండి వాట్ యు సీ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు ఎదుటివాడు పాపి అన్నారనుకోండి మీలో కొద్దు గొప్ప పాపం ఉండితేరా పాపి పాపం ఆశంకే అని అప్పుడు మాత్రమే మీలో కొద్దో గొప్ప పాపం లేకుండా మీరు ఎదుట వ్యక్తిని పాపి అనలేరు అలాగే మీలో కొద్దో పుణ్యం లేకుండా ఎదుటివాడు పుణ్యాత్ముడు అని మీరు అనలేరు ఎదుటివాడు పుణ్యాత్ముడు అని మీరు అన్నారంటే మీలో కొద్దో పుణ్యం ఉన్నది అని అర్థం ఎదుటివాడు ఆయన జ్ఞాని అని అన్నారు ఆయన జ్ఞానిండి అని అన్నారు అలా అన్నాయన ఆయన కూడా కొద్దిగా గొప్ప జ్ఞానం ఉండుంటుంది ఆయన పండితుడండి ఒక్క మాట అన్నాడు నాకు అర్థమైపోయింది ఆయన పండితుడు అని చెప్పాను అని ఒక ఆయన చెప్పాడు అనుకోండి ఆ చెప్పిన ఆయన పండితుడు అవుతాడా అవడా చెప్పిన ఆయన పండితుడు అయ్యి చెప్పిన ఆయన పండితుడు కాకపోతే ఎదుటి వ్యక్తి పండితుడని గుర్తిస్తాడు ఏమండి నేను సపోజ్ నా ఎడలో నాకు ఆ లైఫ్ I am the life that is reflecting in this body. Soy state. Soy uncle. cken preach. Because your life effect is to be seen by physical strength is our trainer I is aião of life. I did not feel that life with connected to ourselves. Y кажди are such a way whether your ego could describe lives. Because your educates. sometimes look like that and Gustafs show a person లైఫ్ ఈజ్ వన్ అని ఆ ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతారు ఇప్పుడు మీరు ఆలోచించండి కొడుకు సుఖంగా ఉన్నాడనుకోండి తండ్రి మనస్సుకు సుఖంగా ఉంటుంది కొడుకు దుఃఖిస్తున్నాడనుకోండి తండ్రికి దుఃఖం కలుగుతుంది కారణం ఏంటంటే వీడికి తెలుసో తెలియకో ఈ దేహం దేహేంద్రియాలలోనూ ఆ ఎదురు వ్యక్తి యొక్క దేహేంద్రియాలలోనూ ఉండే ఏక ఆత్మ యొక్క అనుభవం వస్తూ ఉంటుంది అంచేతనే అటువంటి రెస్పాన్స్ ఆ అనుభవాన్ని బట్టి వస్తుంది కాబట్టి అది ఇండియా ఆల్రెడీ మనలో ఉంది ఎక్కొచ్చి దాని యొక్క స్కోప్ని ఇన్ఫినిట్కి మీరు ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది దట్ కాల్డ్ సర్వభూతాత్మ భూతాత్మ అని ఇప్పుడు దీనికి నేను దృష్టాంతం చెప్తా చూడండి బొంగరం ఉంటుంది చూసిన స్పిండి అంటారు బొంగరం అది తిరుగుతూ ఉంటుంది ఎంత వేగంగా తిరుగుతుందో తెలుసున్నది దాన్ని ఇలా తాడు చుట్టి ఎప్పుడైనా బొంగరాలు ఆడారా మీరు మేము ఆడివాళ ఇప్పుడు ప్రబల ప్రబల తీర్థం అని ప్రబల తీర్థం వచ్చిందంటే ఆ ప్రభ ఆ ప్రభు దేవుడు ఉంటాడు ఏదో వీరభద్ర స్వామి మరో స్వామి ఇవన్నీ మాకెందుకు అది కావాల్సిన వాళ్ళు వేరే ఉంటారు మాకు ప్రబల తీర్థం వచ్చిందంటే బొంగరాలు వస్తాయి అదొక ఆర్ట్ అనమాట కాబట్టి బంగరం కొండం దానితో తాడు ఉంటుంది తాడు చాలా ఇంపార్టెంట్ లాభం జాగ్రత్తగా చుట్టారు కన గారి చుట్టే బెదర్ చుట్టి చుట్టి చుట్టి నౌ యు ఆర్ రెడీ టు లాంచ్ ఇట్ అది లాంచ్ చేస్తే అక్కడ నిలబడుతుంది అండి ఇట్ స్కాడ్స్ హవిట్ క్యాన్ స్కాండ్ చిన్న పిన్ని మీద ఎలా నిలబడుతుంది అంటే తిరుగుతూ ఉంటుంది తిరుగుతోంది కాబట్టి నిలబడుతుంది తిరగకపోతే ధైర్యషన్ ఉంటారు దాన్ని తినకపోతే నిలపడదు స్పీడ్ ఆగిపోయింది అనుకోండి పడిపోతుంది అలా నిలపడి ఉంటుంది ఇంటెన్స్లీ యాక్టివ్ అవునండి కానీ దాని తిరుగుకి కేంద్రం ఏమిటి అదే దానే గైడేషన్ అంటారు ఇట్ ఈస్ స్పిన్నింగ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ అలాగే ఎవడైతే తను కష్టపడి సంపాదించుకున్న డబ్బు తనే తినేసి తనే అనుభవించేసి తనే సుఖాన్ని పొందేయాలంటే వాడు స్పిండిల్ లాంటి కొంతమంది వాళ్ళు సంపాదించిన ధనాన్ని పెళ్ళాం పిల్లలకు కూడా పెట్టరు వాళ్ళే నేను చేస్తారు వెళ్ళతీ ఇవ్వరు దెబ్బలాటాలి పెళ్ళం వెళ్ళి లేకపోతే భార్య వెళ్ళి ఆఫీస్లో ఒక అప్లికేషన్ పెట్టి వీడి జీతంలో సగం ఆవిడ వెళ్ళి కలెక్ట్ చేస్తూ అయితే వీళ్ళు ఇంట్లో ఇవ్వడం ఇంట్లో ధనం ఇవ్వకపోతే మీరు పోలీస్ స్టేషన్లో కనుక రిపోర్ట్ చేస్తే పోలీసులు అక్కడ శాలరీ కటింగ్ పెడతారు ఆ శాలరీ సగం శాలరీ వీడికి ఇస్తారు సగం శాలరీ వాడి భార్యకిస్తారు ప్రవాస భార్యకి ఏమన్నా డబ్బులు దక్కాలి కానీ వీడి చేతిలోంచి రావు ఎందుకంటే వాడికి డబ్బులు సంపాదించుకున్నాడంటే వాడు తాగేసి వాడు తాకా తాకే సరిపడుతుంది వాడిని స్పిండిల్ అంటారు వాడికి భార్యాభిద్యుల ఎందుకు కూడా ఆత్మబుద్ధి ఉండదు స్పిండిల్ కానీ చాలా కష్టపడి పనిచేస్తాడు వాడి యాక్టివిటీ అంతా సెల్ఫ్ సెంట్రేడ్గా ఉంటుంది అది నెగిటివ్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్పాండ్ చేయండి స్పిండిల్ పిలిచి ఎక్స్పాండ్ చేయండి వీడు ఉంటాడు వీడికి భార్య పిల్లలు అంటే సర్వస్వం సర్వస్వం అంటే సర్వస్వం లంచం పుచ్చుకుంటాడు భార్యా పిల్లల్ని సంతోష పెట్టడం కోసం లంచం పుచ్చుకుంటాడు భార్య అంటుంది సోఫా లేదు పట్టించబడితో సోఫా ఉంది సోఫా లేదు ఏమి ఉద్యోగం చేస్తున్నావు అట్టకాలం చేస్తున్నావు అంటున్నాడు అంటే వీడు వెళ్ళి లంచం పడతాడు లంచం పడి సోఫా కొనుక్కొస్తాడు కాబట్టి భార్య పిల్లలు తాము దాంట్లో తల్లిదండ్రులు కూడా ఉండరు దాంట్లో మీరు గమనించారు లేదా తల్లిదండ్రులు ఉండరు ఎవళ్ళు ఉండరు న్యూక్లియర్ ఫ్యామిలీ అని అంటారు అది నెక్స్ట్ స్టేజ్ పర్వాలేదు కదా స్పిండిల్ దానికంటే నైన్ కదా నెక్స్ట్ స్టేజ్ ఆ నెక్స్ట్ స్టేజ్ మనిషిని కాబట్టి ఈ ఫస్ట్ స్టేజ్ మనిషిని ఏమనొచ్చు అంటే స్పిండిల్ మ్యాన్ అని అనవచ్చు పేరు మనం నెక్స్ట్ స్టేజ్ మనిషిని ఏమంటారో తెలిసిన హార్స్ మ్యాన్ అంటారు హార్స్ రేస్కి ఎప్పుడైనా వెళ్ళరా హార్స్ అలా చుట్టూ తిరిగి వస్తుంది మహావేగంగా పరిగెడుతుంది కానీ స్ట్రైట్ గా పరిగెత్తం అలా చుట్టూ తిరిగి వస్తుంది అలాగే ఇది హార్స్ మ్యాన్ యొక్క చేష్టలు వాటి యొక్క ఫలము వాటి యొక్క ప్రయోజనము అంతా కూడా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద ఫ్యామిలీ హార్స్ ఈ హార్స్ మ్యాన్ సుపీరియర్ టు స్పింగిల్ మ్యాన్ కదా కానీ వీడు తన ఫ్యామిలీ యొక్క క్షేమం కోసం ఇంకో ఫ్యామిలీని నాశనం చేసేయటానికి వెనుక ఆడడం మీరు గమనించారో లేదా లంచ లంచగోండులందరూ అలాగే ఉంటారు మరి ఇంకో ఫ్యామిలీని నాశనం చేసేస్తాడు వీడి ఫ్యామిలీ మాత్రమే సుఖంగా ఉండాలి హార్ట్స్ మ్యాన్ కాబట్టి వీడు స్కిల్ మ్యాన్ కంటే బెటర్ అనుకుంటే లాభం లేదు ఈజే ఈ హిమిని కల్చి అదర్ ఫ్యామిలీస్ వెళ్తారు సెకండ్ లెవెల్ ఇంకా థర్డ్ లెవెల్ ఉంటాడు వీడు క్యాస్ట్ పర్సన్ మీరు క్యాస్ట్ పర్సన్స్ ఎప్పుడైనా మీకు అనుభవం ఉందా నాకు అనుభవం ఉంది ఈ క్యాస్ట్ పర్సన్స్ ఎలా ఉంటారంటే వాడి క్యాస్ట్ వాడు అయితే వాడు మహానంద పడిపోతాడు ఏదైనా వాడు కొత్తగా కలిసేడు అనుకోండి వాడి క్యాస్ట్ వాడు అనుకోండి వాడికి బ్రహ్మానందం కలిగిపోతుంది ఎంత సోదర ప్రేమ ఉంగికి పోతుంది వాడి క్యాస్ట్ వాడు కాకపోతే వెంటనే ముఖం ముగిచేసుకుంటాడు మీకు ఈ క్యాస్ట్ వాళ్ళు మీకు సమాజం ఈ పేర్లు చెప్తే బాగుండదు ఎందుకంటే క్యాస్ట్లు అంటే మనందరం క్యాస్ట్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్న సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి మీకు తెలుసు మన క్యాస్ట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి క్యాస్ట్ బేస్డ్ ఒకప్పుడు ఆర్గనైజేషన్ ఫేర్లో క్యాస్ట్ ఉండదు కానీ క్యాస్ట్ అని అంటారు ఆర్గనైజేషన్ పేర్లో క్యాస్ట్ ఉండదు క్యాస్టే నన్ను ఎవరో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఇన్వైట్ చేశాను ఆర్గనైజేషన్ పేరు అమెరికన్ తెలుగు అసోసియేషన్ నేను ఎక్కడో గర్వంగా చెప్పాను అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేశారండి నన్ను అని చెప్పాను అంటే ఆ విన్నాయనన్నాడు సర్లేండి అయితే మీ మీద ప్రేమ ఆ క్యాస్ట్ వాళ్ళకి కలిగిందని అన్నాడు అంటే నేను అన్నాను ఎవరిని క్యాస్ట్ లేదే అదే నేను చాలా సంతోషిస్తున్నాను క్యాస్ట్లెస్ అని ఉందని అమెరికన్ తెలుగు తెలుగు వరకు కొనవలేదు ఇండియన్ అంటే ఇంకా బాగుంటుంది కానీ తెలుగు వరకు కొంత నయం కదా బెటర్ దాన్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ లేదు కానీ ఉందని అన్నారు అలాగా అలాంటి విద్యూరాలు కూడా ఉంటాయి కాబట్టి క్యాస్ట్ గై ఉంటాడే వాడు కుటుంబ క్షేమం వాడికి ముఖ్యం కాదు తన కమ్యూనిటీ క్షేమం ముఖ్యం అవసరమైతే కుటుంబ క్షేమాన్ని కూడా వాడు శాక్రిఫైస్ చేసి కమ్యూనిటీ యొక్క కోసం కష్టపడి పనిచేస్తారు దీనికి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే కేరళలో నాయుర్ సొసైటీ చెప్తారు నాయుర్ సొసైటీ ఈస్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైవేట్ గ్రూప్స్ దట్ హెల్ప్స్ ఇట్స్ మెంబర్స్ వండర్ఫుల్ అని అలా చెప్తారు అది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా దానికి రికగ్నిషన్ ఇచ్చారు నాయుర్ సొసైటీ నాయుర్ అయి ఉండాలి నాయుర్ మస్ట్ బి ఏ క్యాస్ట్ ఐ సపోజ్ ఆ క్యాస్ట్ కనుక అయితే దే విల్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ హెల్ఫ్ హ్యాండ్ ఇటువంటి సొసైటీస్ ఉంటాయి చాలా సెల్ఫ్లెస్గా ఉంటారు బట్ అట్ ది సేమ్ టైం చాలా సెల్ఫిష్లో కూడా ఉంటారు ఇంకొక క్యాస్ట్ వినాశానికి వెనుకాడరు ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే ట్రేడ్ విండ్ మ్యాన్ అని అంటారు ఈ ట్రేడ్ విండ్ అనేది భూగర్భరేఖలో బయలుదే భూ భూమధ్య రేఖలో ఒక చోట బయలుదేరి అలా తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ భూగర్భ భూమధ్య రేఖ దగ్గరకు ట్రేడ్ విండ్ మొత్తం భూమినంతని కూడా అది కవర్ చేస్తుంది అలాంటి వాడు వీడు మొత్తం క్యాస్ట్ని కవర్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ వాడు నేషనాలిటీ గైడ్ నేషనాలిటీ జర్మన్ ఫాదర్ ల్యాండ్ థర్డ్ రైట్ పేరు విన్నారా ఎప్పుడైనా సెకండ్ వరల్డ్ వార్ హిస్టరీ సో ఇంటెన్స్ నేషనలిజం ఇంటెన్స్ నేషనలిజంకే మరో పేరు ఒకటి ఉంది ఇంగ్లీష్లో ఫ్యాసిజం అని అంటారు వెరీ పవర్ఫుల్ నేషనల్ స్పిరిట్ జపాన్లో కూడా మీకు అటువంటి ఇంటెన్స్ నేషనలిజం సో ఆ విధంగా ఆ ఇంటెన్స్ నేషనలిజం వల్ల ఏమవుతుందో తెలుసునండి ఆ దేశము సర్వతోముఖా అభివృద్ధి చెంది ఎంత అభివృద్ధి గడిపోతుందంటే ఎందుకంటే ప్రతివాడు కూడా తన వ్యక్తిగత స్వార్థాన్ని కుటుంబ స్వార్థాన్ని కమ్యూనిటీ స్వార్థాన్ని కూడా విడిచిపెట్టేసి దేశం యొక్క క్షేమం కోసం సర్వస్వాన్ని ఉడ్డి అటువంటి విస్తృతమైనటువంటి వికాస మనో వికాసంతో ఉంటారు దాంతో ఆ దేశము చాలా అభివృద్ధికి వచ్చేస్తుంది కానీ ఇట్ ఈజ్ వెరీ డేంజరస్ టు వీకర్ నేషన్స్ జర్మనీ స్ట్రాంగ్ నేషనలిస్టిక్ ఫోర్స్ కింద అది నిర్మాణమైన రోజున జర్మనీ చుట్టుపక్కల ఎన్ని దేశాలుంటే అన్నింటినీ కబళించి వేసింది మీకు ఆశ్చర్యంగా కలుగుతుంది సెకండ్ వరల్డ్ వార్ హిస్టరీ అట్ ఆన్ ఏ గివెన్ డే జ్యూరింగ్ ది సెకండ్ వరల్డ్ వార్ ఒక పీరియడ్లో జర్మనీకి అగెన్స్ట్ గా యాభై రెండు దేశాలు యుద్ధం చేసేట ఒకే టైంలో ఒకప్పుడు రష్యా పోటీ చేసింది మరోపుడు బ్రిటన్ చేసింది అలాగే చేశారు కానీ అట్ ఏ గివెన్ పీరియడ్ సైమల్టేనియస్లీ ఫిఫ్టీ కంట్రీస్ ఫర్ ఫైటింగ్ అగెన్స్ట్ జర్మనీ అయినా సరే జర్మనీని ఓడించలేమేమో అనే భయంలో ఫైట్ చేశారు ఆఖరికి ఓడించారు వేరే సంగతి అంత పవర్ఫుల్ నేషనల్ స్పిరిట్ ఉంటుంది కానీ అదర్ పీపుల్కి అంత వినాశకరంగా ఉంటుంది వీడిని మూన్ మ్యాన్ అని మూన్ మ్యాన్ మూన్ భూమి ఆ రకంగా వీడి యొక్క ఆత్మభావము ఎంటైర్ నేషన్ చుట్టూ తిరుగుతుంది మీకు సర్కిల్ పెరుగుతోంది మీరు గమనించారో లేదో స్పిండిల్కి సర్కిల్ ఉంది కదా మీరు కొంచెం ఇది సర్వభూతాత్మ భూతాత్మ మంచి విచారం మీరు జాగ్రత్తగా గమనించండి స్పిండిల్ సర్కిల్ రేడియస్ ఎంత జీరో జీరో జీరో రేడియస్ హార్స్ మ్యాన్ రేడియస్ ఎంత ఏదో వాడి ఫ్యామిలీ నలుగురు ఐదుగురు ఉంటారు ఆ రేడియస్లో స్ట్రేట్ విజ్స్ మ్యాన్ రేడియస్ ఎంత వాడికి ఎంటైర్ కమ్యూనిటీ ఏమండే మూన్ మ్యాన్ రేడియస్ ఇంకా బాగా పెరుగుతుంది భూమి చుట్టూ తిరుగుతుంది మూన్ వీడు నేషనల్ స్పిరిట్ ఏమండే అల్టిమేట్లీ యు అరైవ్ అట్ ఏ జ్ఞాని హూఈ సర్వభూతాత్మభూతాత్మ ఇంకో స్టేజ్ మధ్యలో మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఎర్త్ గోయింగ్ రౌండ్కి స్థాని కూడా మీరు వేసుకో వేసుకున్నాం ఎలాగంటే వీడు ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ మై బ్రదర్హుడ్ అంటాడు యునైటెడ్ నేషన్స్లో పనిచేస్తాడు బ్యాంకి మూన్ ఆయన పేరు ఈ బ్యాంక్ మూన్ గారికి ఆయనకి ఎవరిలో సంక్షేమం కావాలా ఆయనకి మానవ మాతృని యొక్క సంక్షేమం కోసం ఆయన కష్టపడి పనిచేస్తూ ఉంటారు యునైటెడ్ నేషన్స్ అలాగే ఉంటారు కొంతమంది దానికి బాగా కమిట్ అయిన వాళ్ళు నేను ఎరుగును వాళ్ళ ఆఫ్రికాలో ఏదో కష్టం వచ్చిందంటే డ్యాార్ఫర్ రీజియన్లో అక్కడ జనులు కష్టపడుతున్నారు అంటే వీళ్ళు విమానం ఎక్కితే డ్యార్ఫర్కి వెళ్ళిపోతారు అక్కడ కింది చెప్పలు అయినా కూడా మనుష్య మాత్రుడికి దుఃఖం కలిగితే వీళ్ళు వెళ్ళి సేవ చేస్తారు ఫిలాంత్రపీ ఇస్తారు ఆ విధంగా ధన ధనాన్ని ఇస్తారు అన్ని చేస్తారు అటువంటి వాడు ఎర్త్ మ్యాన్ ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరిగినట్టుగా బాగా పెద్ద సర్కిల్ ఇంకా ఫైనల్గా వీ కమ్ టు సన్ మ్యాన్ సూర్యుడు సూర్యుడు దేని చుట్టూ తిరగడు సూర్యుడు సర్కిల్ని అసలు డ్రా చేయడం ఎందుకంటే మీరు సర్కిల్ డ్రా చేస్తే చాలా ఇంక్లూడ్ అవుతుంది సర్కిల్లో కానీ చాలా ఎక్స్క్లూడ్ కూడా అవుతుంది సూర్యుడు హి మూవ్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైఫ్ హీ డజంట్ ఎక్స్క్లూడ్ ఎనీథింగ్ ఇటు అటు అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటాడు జ్ఞాని సూర్యుని వంటి వాడు నీకు ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానికి సూర్యుడికి సంబంధం ఎప్పుడు జ్ఞానికి సకల ప్రాణులలోని ఆత్మయే తన ఆత్మ మానవుల స్థాయి కూడా దాటిపోయి కుక్కలో నక్కలో దోమలో ఏ ఆత్మ ఉంటుందో ఆత్మయే తాను ఓ ఇలాంటి మహాత్ములు ఉంటా వాళ్ళకి ఆత్మభేదం ఉండదు ఇది నేను ఇంకోటి ఓ దృష్టాంతం చెప్తాను ఓ మహాత్ముడు వాడవి మార్గం కూడా నడిచి వెళ్తున్నాడు ఎదుర్కొండగా పెద్ద పులు వచ్చింది ఆయన అలా నిలబడిపోయారు పెద్ద పులుకేసి చూస్తూ ప్రసన్నం అయిన ముఖంతో అలా నిలబడిపోయారు వెనకాల పది మంది వస్తున్నారు వాళ్ళు దూరంలో నిలబడిపోయారు అయ్యా బాబు పెద్దపులు ఆయన చంపేసింది ఈ వేళ ఇంకా దగ్గరికి రాలేదు కదా దగ్గరికి వస్తే వాళ్ళు చచ్చిపోతారు ఇలా దూరం అన ఈయన పెద్ద పులి కేసు ప్రసన్నమైన ముఖంతో కొద్దిసేపు తీశాడు ఆ పెద్దపులు ఈయన కేసు కొద్దిసేపు తీసింది వెళ్ళిపోయింది ఆ తర్వాత వీళ్ళు బెదిరితో బెదిరితో బెదిరితో అది వెళ్ళిపోయిందని నిర్ధారించుకుని వెనకాల వాళ్ళు వచ్చి ఈయన కలుసుకున్నారు కలుసుకుని అడిగారు ఎమయ నీకు భయం అది నీ మీద పడలేదు కాబట్టి సరిపడింది కానీ పడితే ఆమె వాడికి నీకు ఏం భయం వేయలేదా నాకు భయం వేయలేదంట ఎందువల్ల అంటే పెద్ద పులిలోని ఆత్మ ఈ దేహంలోని ఆత్మ ఒక్కటే కాబట్టి ఈ దేహము పెద్ద పులికి ఆహారం అభ్యంతరం లేదు ఎందుకంటే ఆత్మ ఒక్కటే అని ఆయన ఆ రకమైన జ్ఞానం గలవాడు కనుకనే పెద్ద పులి ఆయన ఏం చేయలేదు అంతేకాదు ఆ మహిమ చేతున్న పెద్ద పులి వెనక్కి వెళ్ళిపోవడం చేత ఆయన కారణంగా వెనక్కాల వాళ్ళు కూడా రక్షించబడ్డారు అయితే వాళ్ళ మీద కూడా ఉరికి ఇది పెద్ద పులి అది పరిగెత్తే వాళ్ళు ఆగలరా అడవిలోను కాబట్టి సర్వభూతాత్మ భూతాత్మ సకల ప్రాణులలో ఏ ఆత్మ ఉన్నదో అదే నేను అదే నా ఆత్మ ఇది దీన్ని శ్రీకృష్ణుడు మరి ద్వైతాచార్యులు భేదాన్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తారో నాకు అర్థం కాదు నాకు ఆశ్చర్యం నాకేమో వాళ్ళ మీద వ్యతిరేకమైన లేదు వాళ్ళు కూడా మన ఆత్మస్వరూపులే కానీ నాకు ఆశ్చర్యం వాడు ఈ వాక్యాన్ని ఎంత తరోగా ఎలా నిష్ఠాపించగలిగాడా అని నాకు ఆశ్చర్యం అది నాకు ఆశ్చర్యం అంటే వాడు ఎంత అక్కడ ఉన్నదాన్ని తరువుగా ఆపోజిట్ డైరెక్షన్లో చెప్పగలిగే లెవెల్కి ఎలా వెళ్ళేడా అని నాకు ఆశ్చర్యం ఏముంది అలా చేయొచ్చు ఎందుకంటే తత్వమసి అని ఉంది ఉపనిషత్తులో ఒక ఆచార్యుడు దాన్ని అతత్వమసి అని మార్చి వ్యాఖ్యానం ఉంది ఇంకేం చేయాలి అది నువ్వు కాదు అని ఆయన మార్చేశాడు ఆపెట్టేశాడు ఎందుకంటే సతత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతచేతో అని అక్కడ అవగ్రహ పారేసి ఆయన ఆ పెట్టేసాడు ఆ చొప్పించేసి అది నువ్వు కాదు అని శాస్త్రం చెప్తోంది అని చెప్పేసి రాసేస్తాం ఇంకేం చేస్తారు తర్వాత మనం ప్రతిదానికి ఉపనిషద్వాక్యాన్ని కోట్ చేస్తూ ఉంటాం అది ప్రమాణం కింద ఆయన కొన్ని ఉపనిషద్వాక్యాలు ఎవళ్ళకి ఎప్పుడు ఎక్కడా దొరకనో ఉపనిషద్వాక్యాల్ని కల్పించి పారేశాడు కల్పించి పారేసి భాష్యంలో రాసి పారేశాడు ఏమని సత్యం భిద సత్యం భిద సత్యం భిద ఇది శృతే అని రాసి పారేశాడు భేదమే సత్యము భేదమే సత్యము భేదమే సత్యము అని శృతి మూడు చెప్పింది కనుక భేదమే సత్యము వీళ్ళు అందరూ వెతికారు ఎక్కడుందిరా ఈ వాక్యం వి పాపం వీళ్ళకి శృతి చెప్పిందంటే కొంచెం నమ్మకం వీళ్ళకి శంకర్లు ఏమన్నారంటే శృతి చెప్పి శృతి ఘటాన్ని చూపించి పటం అంటే నమ్ముతావా అని అడిగారు నహి శృతి శతం అప్పు ఘటం పటయుటు మీ స్టే అని శంకరుల భాషలో వాక్యం ఉంది వంద శృతి వాక్యాలు ఉన్నాయి ఘటాన్ని చూపించి ఘటం కాదు పటమని చెప్తాయి నువ్వు ఒప్పుకుంటావా కాబట్టి శృతి చెప్పిందంటే ఏమైనట్టు అక్కడికి ఓకే వీ గివ్ రెస్పెక్ట్ బట్ దట్ షుడ్ నాట్ ఐ నెగేటివ్ యువర్ ఎక్స్పీరియన్స్ సత్యం అని శంకరులు అంటారు పోనా అంత దాకా అక్కర్లేదు శృతి చెప్తే మేము స్వీకరిస్తామన్న వాళ్ళు వెతికారు మొత్తం ఎన్ని శృతులు ఉన్నాయో అన్ని వెతికారు ఎక్కడో మనకు వెదాను ఆరి వీడతారు సరే కల్పించేసాడే శ్రీ అని పాపం వీళ్ళు ముక్కుని వెళ్ళేసుకున్నారు సో ఆ రకంగా దీన్ని అంటూ ఉంటారు స్కాండ పురాణంలో ఉందంటే మీరు ఏం చేస్తారు ఎనభై శ్లోకాలు ఒకటి ఒక ఒక పర్టికులర్ రీడింగ్ ఎనభై వేలు పురాణంలో రెండు సెక్షన్ రెండు ఉన్నాయి లాహోర్ స్కాంద పురాణం లేరు మద్రాసు స్కాంద పురాణం లేరు దీంట్లో శ్లోకాలు దాంట్లో లేవు దాంట్లో శ్లోకాలు దీంట్లో లేవు ఏవో కొన్ని కామన్ ఉన్నా ఎక్కడుంది రా ఇదంటే కా స్కాంద పురాణంలో ఉందంటాడు ఉందంటే మీరు మీరు ఏం మాట్లాడలేరు స్కాంద పురాణాన్ని నేను ఒప్పుకోనంటే బాగుండదు చూడండి అనీవడికి వినీవడికి కూడా బాగుండదు పైగా ఈ స్కందుడు పవర్ఫుల్ గాయ ఆయన ఏం చేస్తాడో అదో భయం సరేనండి బాబు అలాగే కానివ్వండి మహాత్మా అని ఉంది కూడా కాబట్టి సర్వభూతాత్మ భూతాత్మ మీకు ఆత్మ నానాత్మ ఉన్నట్లయితే ఆత్మలు అనేకం అని చెప్తారు ద్వైతాచార్యులు ఆత్మలు అనేకమైతే ఈ సర్వభూతాత్మ భూతాత్మ అనే మాటని ఎలా వ్యాఖ్యానం చేస్తారు మీరు ఎక్కడి నుంచి అసలు దాన్ని కష్టం వాళ్ళు ఏదో చేస్తారు కాబట్టి దీన్నే సమ్యగ్దర్శి అని అంటే సన్ వాటి వాడు గెలాక్సీ లోపల సన్ మూమెంట్ ఉంటుంది Kanya a movement, it doesn't exclude anything. Earth movement excludes so many things. Includes a lot, but occludes, excludes so many things. But sun movement, it doesn't exclude anything. Then you can tell a straight line. Straight line you can also circle. Point is a circle with zero radius. Straight line is a circle with infinite radius. With the limiting points, you can tell. Atma jnani is a limiting point. ఈజ్ ఏ లిమిటింగ్ పాయింట్ ఎవరి యొక్క ఆత్మ ఆత్మనిష్ట విస్తారం చెంది విస్తారం చెంది విస్తారం చెంది ఇట్ రీచెస్ ఏ లిమిటింగ్ పాయింట్ ane sthiti ki చెందటానికి లేదు అనే స్థితికి చేరుకుంటుంది వాడు ఆత్మజ్ఞానం అది సర్వభూతాత్మ భూతాత్మ అటువంటి జ్ఞాని సమ్యగ్ దర్శిత్యర్థ అంటున్నారు vade సమ్యగ్ darshanamu kalavadu. ఎందుకంటే భేద దృష్టి మీకు ఇసుమంత ఉన్నా భేద దృష్టి ఇసుమంత ఉన్నా అది అసమ్యక్ దర్శనమే అవుతుంది తప్పిస్తే సమ్యక్ దర్శనము కాదు కాబట్టి తన స్వరూపము బ్రహ్మ అని తెలుస్తున్న వాడికి సర్వత్రా బ్రహ్మే కనపడుతుంది నిన్నే స్వామి వివేకానంద బాగా నిరూపించాడు ఆయన ఒక ఎస్సే ఉంది practical vedanta అన్న ఎస్సే ఉంది ముప్పై నలభై పేజీలు దాంట్లో ఆయన ఏమంటాడంటే చాలా బాగా చెప్తాడు మద్రాసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పంజాబీ కదండీ మీరు మద్రాసీని మద్రాసీ అని కాకుండా ఇండియన్ అని అత్త అని కదా పంజాబీ ఈజ్ ఆల్సో ఇండియన్ సో యాజ్ మద్రాసీ అండ్ పంజాబీ వాళ్ళు వేరు వేరు కానీ యాజ్ ఇండియన్ వాళ్ళు ఒక్కటే ఇండియన్ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికన్ Kāne, as human beings, okhata, human beings different from animal, but as living beings, okhata, living being different from a stone, a piece of stone, but as being, okhata. Kābhata, I am a living being and I am chalstunan, I am kondai. అప్పుడు నాకు కుక్కలో నక్కలో పక్షులు పశువులు దోమలో చీమలో కూడా అదే లైఫ్ దర్శనమిస్తుంది కావాలండి కానీ అది కంప్లీట్ కాలేదు అక్కడికి ఇంకొక స్టెప్ ఉంది అది యాజ్ ఎ లివింగ్ బీయింగ్ అని తనను తాను తెలుసుకోవడం దేనే ప్రాణోపాసన అంటారు ఇంకొక సగుణ అక్కడి నుంచి ఇంకొక స్టెప్ మీరు పైకి వెళ్ళాలి నిర్గుణలోకి వెళ్ళాలి అదేంటంటే బిఎన్ సత్